భాగ్యమునిచ్చితి ఏ సూని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చి తివీ స్తోత్రం చెల్లించుమో కొద్ది స్తోత్రం చెల్లింపుమో ఏ సూనాదుని మేలులు తలచి ఏ సూనాదుని మేలో తలచి స్తోత్రం చెల్లి స్తోత్రం చెల్లి తుమో పాడేదూయా మరణా తా లేడ దరణయా సద పడయా ప్రభు హుయా సద పార ప్రభు తో చెల్లి తుమూ తుది తోమూ సునాదు తలచి Yjayi Shauna Da From Me Suckayam Gayad Suckayamintszem Suthi Stotkram Sul Buna Hallelujah Hallelujah Say hello to show thenyajk Is he my greatest peace him 比如 విజయవాడ మనం నలుగురు ఉన్నాం అన్న ప్రజెంట్లీ ఉన్నాను సార్ అన్నా అన్నా అన్నా వినిపిస్తుంది నాకు ఈరోజు నేను చెప్తాను వాటికి మంచి విజయబేద హలో విజయేదర్దర్ బ్రదర్ వాక్యం ఏమైనా షేర్ చేసుకుంటారా తొమ్మతి రాసిన రెండవ పత్రిక రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం నుంచి ఒక కొంచెం చిన్న వాక్యాన్ని మనం తీసుకుంటాం మనకి పని ధ్యానించిన వాక్యాలు ఇవన్నీ కొంత డీటెయిల్ గా మనం చూసుకోవచ్చు అన్నట్టు అవకాశం చేసుకుందాం సర్వోన్నత సర్విక దర్శన కాలం అంటూ మమ్మల్ని పురుషితంగా కాపాడి మీ దినానికి మీ యొక్క నూతనమైన శక్తిని బాన్ని మాకు అనుగ్రహించండి చేతికి పనులు విజయం అనుభవించండి అనేకమైన పండ్లు తన తమ్మలి జాగ్రత్తగా పరిశీలించి చిన్న పత్రిక పాటించడానికి సాయపడ ప్రార్థిస్తాను కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుని ముందు పోలాలను చేపడం మాత్రం ఆర్టిస్తాం ప్రతి విషయానికి జాగ్రత్తగా పో ప్రభుత్వం జీవించాలని నడిపించి మాకు ఆర్డర్ల తండ్రి మీకే వాళ్ళేస్తారు మేము మీ యొక్క వాక్యాన్ని ధ్యానించలేదు మీ యొక్క పరసం నడిపిస్తున్నామో అంటే వాక్యాన్ని అనుసరి గ్రహించలేదని మీ యొక్క మాకు అనుగ్రహించండి ఆత్మీయ సత్యాన్ని గ్రహించలేదని దాని తన స్వీకరించడానికి చేపడండి ఇప్పుడు ప్రతి విషయంలో మీరు మాకు సహకరించగలుగుతండి మరి అర్థం చేసుకుంటారు ప్రకారం పౌలు తిమో తీ రాసిన రెండో పత్రికలో ఈ చివరి కాలానికి సంబంధించిన మరికొన్ని సూచనలు ఆయన చూపిస్తాడు మన ప్రభు వీటిని ముందుగానే చూపించాడు ఇక్కడ మట్టి వార్త అధ్యాయంలో అయితే పౌలు ఆయన పత్య స్థితిలో ఏ రీతిలో ఎక్కువ సమయం కట్టుకుంటే అంటే ఆయన ఫిల్లీ టైం ప్రార్థనలో కూర్చుండేవాడు రాత్రి అంతా ప్రార్థనలు వచ్చిండేవాడు ప్రయాణంలో అంతా ప్రార్థనలో కూర్చుండేవాడు ప్రయాణికులు తను ఎక్కువ మనం ఎక్కడ చూడం బైల్లో కానీ ఎక్కువ సమయం పట్టుకు ప్రార్థనలు కడిపేవారు దాని తర్వాత ఆయన వరకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే పుస్తకాలు చదివేటాడు ఆ రోజులలో ఎన్ని జమ చేసుకుంటాయంటే పౌలు చాలా తనిప్పుడు పెద్ద చాలా డబ్బు గోల్లాడు బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఫాదర్ కి చాలా పెద్ద బిజినెస్ ఉంటది అట్లా ఆ బిజినెస్ మ్యాన్ కాబట్టి బాగా చదువుకున్నాడు ఆ రోజులలో సైబుల్ కాలేజ్ పోలె చాలా తక్కువ మనుషులు పోవడం ఎందుకంటే ఎక్కువ ఖర్చుతో అటువంటి వాడు వాళ్ళ ఫాదర్ బిజినెస్ చేస్తున్న ఆ తొమ్మిది ఏళ్ళ ఏడు వచ్చిన యొక్క సైబుల్ కాలేజీలో సరిపోయినవాడు కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ధ్యానించిన వాడు అన్నట్టు పౌలు అయితే అతనికి తెలుసు పాత నిబంధన కాలపు ప్రవచనాలన్నీ ఆయనకు తెలుసు తెలుసు కానీ వాటిని ఆయన ఏ రూపంగా కూడా వాటిని విశదీకరించకపోయాడు రక్షణ పొంది అంటే చర్చలకి సంపాదించుకున్నాడు కాలేజీలో ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు అన్ని అయినాయి కానీ అవి ఏంటి పనికి రాకుండా పోయినాయి ఆయన ఎప్పుడైతే అయితే దమస్క మార్గంలో ప్రభువు దర్శనాన్ని ఆ రోజు తన నిజంగా ఆత్మీయ నేతలు రూపబడ్డాయి ఆ యొక్క శరీరమైన కండ్లు బుడ్డిగనం పోయిన వచ్చినాయి పొరలుగా పేసినవి దాని ఆత్మీయ నేతలను మటుకు విప్పబడ్డాయి ఆయన ఆత్మీయ నేతలు రూపబడ్డాయి కాబట్టి ప్రతి వాక్యాన్ని తేకగా హృదయంలో చూడగలిగింది దాని తర్వాత ఆ పాత నిబంధన కాలపు ప్రవర్శాలన్నీ ఎట్లా నెరవేరుతున్నాయి ఎప్పుడు నెరవేరుతున్నాయి వాటిని బాగా అర్థం చేసుకుని వాటిని విషేదీకరించడానికి రాయస్పడి ఆయన పుస్తకం న్యూ టెస్టిమేట్ అంటే ఆయన రాసింది ఒకవేళ పోగులు అనేవాళ్ళు లేకపోయింటే న్యూ టెస్టిమెంట్ అంతగా ఉండకపోయేదేమో అది మనం చూస్తాము అస కార్యంలో ఈ న్యూ టెస్ట్మెంట్ రాయడానికి ఎందుకు వాళ్ళు ప్రేరణకు పొందినంటే మత్సవార్త నుంచి అసలు మనకు ఉండకపోయేది కొత్త వద అపోరుషకరంగా మనం చూస్తాం ఈ నన్ను జరిగిపోయినప్పుడు వాళ్ళకి కేవలం వాక్యాలు చెప్తున్నారు కానీ వాళ్ళ ఒరిజినల్ అది రిజిస్టర్ కావట్లేదు జీర్ణం కావట్లేదు ముఖ్యంగా గ్రీస్తు శక్తులు ఏంటంటే ఏన్షియన్ టైమ్స్ అంటే రెండు వేల వాళ్ళు బహు తెలియదు గ్రీస్తు శక్తులు అయితే వాళ్ళు అప్పటికే రకరకాల పుస్తకాలు రాసుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు దేశంలో వాళ్ళకి చదువుకోవడం అంటే ఇష్టం అన్నట్టు ఎక్కువ రీడింగ్ ఇష్టం అన్నట్టు కాబట్టి ఈ పుస్తకాలు వాళ్ళకోకరా తర్వాత రకరకాల భాషలు తర్చబడి కూడా కాబట్టి పౌలు ఆ యొక్క ప్రవచనాలను కాబట్టి ఈ రెండు టైంస్ లేక నిజము ముగించే సమయం ఎట్లా బాగా తేటగా చూడగలిగింది ముఖ్యంగా మనం ఇప్పుడు యొక్క రెండవ మూడవ విద్యాలు ఏముందంటే Um, this no also this no also that in the large ways verily shine shall it come for men shall be lovers of their own selves covetous boosters proud blasphemers disobedient to parents unthankful unholy without natural affection truce breaker, breakers false accusers incontinent hiers despisers of those who are good traitors they high minded lovers of pleasure more than lovers of god having a form of godliness but denying the power thereof Just from such turn away but in manki oka echirika undi ee cheeri kalalo paul's letter first point antaratha eh? vaalaninchi manam etla veli povallo duram వారి నుంచి మనం దూరం వెళ్ళిపోవాలంటే వారికి వారికి వారి మొహాలతో మనకి అవసరమే లేదండి అట్లా వారిని దీపు చూపించడం అంటున్నాం వాళ్ళకి అంటే వాళ్ళ నుంచి బహు దూరంగా వెళ్ళిపోమంటున్నాడు లాస్ట్ వర్షం కష్టపడికి తెలుగులో చూస్తాం అంతేజ్ఞాని అపాయకరమైన కాలము వచ్చినని తెలుసుకున్నాను ఎన్నో సంవత్సరం చదువుతున్నాం ముప్పై నలభై నుంచి క్రైస్తవ కుటుంబాలలో ఎగ్జాక్ట్లీ అందులో ఏవి నెరవేరుతుంది మన టైంలో చూడగలిగితే అవన్నీ నెరవేరుతాయి కరెక్ట్ ఇంకా మన టైం దగ్గరకు వచ్చిన ఆల్మోస్ట్ సమాప్తికి వచ్చినట్లే టైం అది అంత్య విధంగా కాలంలో వచ్చినాన్ని తెలుసుకున్నాము ఏదనగా ఎక్కువ మనుషులు స్వార్థ ఫీల్ అంటే సెల్ఫ్ లవర్స్ ఆఫ్ సెల్ఫ్ అంటే కొన్నిసార్లు చదివేటప్పుడు స్వార్థ పరులని చదువుతారు మాత్రమే అక్కడ ఏమన్నట్టు స్వార్థ ప్రియులు అనండి కాబట్టి స్వార్థ ప్రియులు అన్నప్పుడు లవర్స్ ఆఫ్ సెల్ఫ్ సెల్ఫిష్నెస్ ఎక్కువ ప్రాగల్పించే వాళ్ళు ఫస్ట్ స్థాయి ఫస్ట్ సూచన పౌలు జ్ఞాపకం చేస్తారు ప్రతి రోజుల్లో మనము చాలా మంది లవర్ ఆఫ్ సెల్ఫ్ అర్థం ముందు నిలబడే ఆ కేటగిరీ తీసుకొస్తాం ఎక్కువ సేపు దాని ముందు ఆ కేటగిరీకి ఇస్తే దాని తర్వాత వర్క్ ప్లేసెస్ లలో ఎక్కడ పోయినా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ ప్రారంభించే వాళ్ళు స్టేజ్ వచ్చిందా మైక్రోఫోన్ బట్టుకున్న వీళ్ళలో క్యారెక్ట్రిస్టిక్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు విలవక ముందే ముందుకు పోయే వాళ్ళు అన్నట్టు నేను చూపించిన మీరు ఆ నైన్టీన్ ట్వంటీస్ లో ఏం జరిగింది ఒక మేరేజ్ డామేజ్ జరిగింది క్రిస్టాని ప్రపంచం అంతటా అది ధైర్యంగా ప్రకటించరు ధ్యానించారు స్వామి వివేకానంద గురించి మనకు అండె తెలుసు ఆయన లాంగ్వేజ్ పిలుకుంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది హిండివిజువల్ మీద పెరుగుతుంది ఆ ఓల్డ్ కాంగ్రెస్ ఆఫ్ రివీజన్ కానీ షికాగోలో ఉండే పెద్ద కాన్ఫరెన్స్ ఆ పెద్ద కాన్ఫరెన్స్ ఆయన పాల్గొన్నప్పుడు ఏం జరిగింది మన మాట సాధారణంగా ఈ విధంగా తెలియదు అంటే ఆయన గురించి పాజిటివ్ గా చెప్తారు ఆయన వేసిన తప్పు ఎవరు చెప్పారన్నట్టు పాజిటివ్ గాస్తా గొప్ప వ్యక్తుల గురించి వాళ్ళ చరిత్ర భయంకరంగా ఉంటాయి అన్నట్టు ఇక పాల్ జాన్సన్ అనే ఒక గొప్ప వ్యక్తి ఒక ఆయన చాలా పుస్తకాలు నచ్చింది క్రైస్తవుడు పాల్ జాన్సన్ పాల్ జాన్సన్ పుస్తకాలు చదివినప్పుడు వీళ్ళ పరిస్థితులు అర్థమవుతాయి గొప్ప గురించి ముఖ్యంగా ఆ అరిస్టాటిల్ ఇట్లా గొప్ప గొప్ప వ్యక్తులు చరిత్రలో వదులుకొని మన కాలం వరకు గొప్ప వ్యక్తులు ఇస్తాం పాల్దాన్సన్ బుక్స్ లో ముఖ్యంగా ఒక బుక్ నేను గమనించిన ఏంటంటే ఇంటలెక్చువల్స్ అనే బుక్ ఆ ఇంటలెక్చువల్స్ అనే బుక్ చదివినారంటే చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తుల ఆ బయోగ్రఫీస్ ఎంత భయంకరంగా ఉంటాయనేది మనం చూస్తాం వాళ్ళ గురించి ఓన్లీ మంచి మనం చదివిన ఇంతకాలం మంచి విన్నాం కానీ వాళ్ళెంత భయంకరమైన పాపకి జీవితాలను జీవించవరు చూపించలేదు అది మోసం అన్నట్టు కాబట్టి ఇంటెలెక్చువల్స్ అనే బుక్ చదివినాక ఆ ఈ గొప్ప గొప్ప ఇంటెలిజెంట్ పీపుల్ ఎంత అన్యాయంగా జీవించడం మనకు వెళ్ళగలం సరే అది మనం సాధారణంగా ఎక్కడ చూడము ఎక్కడ చదవము ఎవరు చెప్పరు కానీ నేను ఎందుకు వాటి హైలైట్ చేస్తానంటే అది చదివినప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ మారిపోద్ది అన్నట్టు మీ ఇంప్రెషన్స్ మారిపోతే విధానికి ఇప్పుడు సైంటిస్ట్ అంతా చూస్తూ ఉంటాం చాలా కార్ల బాక్స్ కార్ల బాక్స్ గురించి మాకు అంత పాసిబుల్స్ మార్కెట్ క్యాపిటల్ గురించి సోష లీజ్ గురించి వీటి గురించి మాట్లాడింది ఆయన బ్యాక్గ్రౌండ్ చాలా భయంకరంగా చూస్తాం లాగుంటారు ఆయన అట్లాంటి చాలా మంది ఇప్పుడు న్యూటన్ గురించి భూమి ఆకర్షణ శక్తి గురించి ఎక్కువ రీసెర్చ్ చేస్తే ఆయన గొప్పదా ఆయన బైరీ ఫార్మేటరీ రాసే న్యూటన్ న్యూటన్ అంటే భూమి ఆకర్షణ శక్తి గురించే మాట్లాడినట్టు మనకు తెలుసు గాని ఆయన మన ప్రకటన గ్రంథము కామెట్రి రాష్ట న్యూటన్ అది ఓవర్జన్ చాలా మంది తెలియదు నైన్టీ పర్సెంట్ తెలియదు దానికి గురించి అట్లనే ప్రపంచంలో గొప్ప అందరికంటే సైంటిస్ట్ అంటే ఫస్ట్ సైంటిస్ట్ అన్నట్టు గొప్ప సైంటిస్ట్ ఆయన చూడకుండానే సృష్టిలో ఏం జరిగిందో అవన్నీ రాయగలిగాడు బ్లాక్ హోల్స్ గురించి రీసొచ్చు ఈ ఎంసీ స్కోర్ అనే సైన్స్ తీసవచ్చు ఇవన్నీ ఆయన ఎంత గొప్ప దైవజనుడు అంటే ఆయన ఎంత గొప్ప బుక్ అంటే ఆయన చనిపోక ఆయన టేబుల్ మీద ఒక తన బయలు చరిత్రకు సంబంధించిన ఒక అంటే జస్ట్ చనిపోక ముందు ఆ బుక్ జరిగింది అట్లనే తెలిసింది తెలవారి అనే పని పైన తన బాడీ రికవర్ అయినప్పుడు చూసినప్పుడు ఆయన లాస్ట్ మూమెంట్ లో చదువుతుంది ఏంటంటే ఒక దైవజనుడు ఇమానియల్ వెలి రష్యా ఇమానియల్ వెలిక బుక్స్ జన ఆయన ఈ అశ్వినిల మీద చాలా పెద్ద రీసేషన్ అయిన ఇమానియల్ వెలుసే దాని తర్వాత ఆయన ఈ డిజిఫన్ బుక్స్ డేట్స్ టైమింగ్స్ హిస్టారికల్ డేట్ టైమింగ్స్ అవన్నీ తక్కువ రూపండి మనం మనకి బైబిల్ లో ఉన్న బుక్స్ టైనింగ్స్ ఆ డేట్స్ అన్ని వంకాయ ప్రూవ్ చేసి క్యాల్కులేషన్స్ గురించి దాని తర్వాత ఈ ప్లానిటరీ మూవ్మెంట్ గురించి ఆయన చాలా పుస్తకం దాచుండీ చనిపోకముందు ఆయన పుస్తకం చదువుతాడు ఇంటెలెక్చువల్ అయితే సైంటిస్ట్ కూడా గొప్ప దైవ్ చేస్తుంది గొప్ప పాయింట్ అట్ ద సేమ్ టైం గొప్ప గొప్ప ఇంటెలిజెంట్ తన బ్యాక్గ్రౌండ్ వెరీ షేడీ బ్యాక్గ్రౌండ్ అన్నట్టు చాలా భయంకరమైన అది ఎవరికైనా అవకాశం ఉంటే ఇంటలెక్చువల్స్ అనే పుస్తకం చదవండి ఫాల్స్ అండ్ బైటింగ్స్ అన్ని అటెండ్ అవుతాయి ముఖ్యంగా ఆయన రాసింది హిస్టరీ ఆఫ్ జ్యూస్ హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ ఇట్లాంటి పుస్తకాలు కూడా రషన్ అయినా అది ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎంత ఫ్లాక్చువల్గా ఉంటాయి అంటే అవి చదివినాక అది మన ఇంప్రెషన్స్ ఇంతకాలం ముందు రాంగ్ ఇంప్రెషన్స్ అన్ని పోతాయి సర్వసాన్ని చూడాలంటే ప్రతి విషయంలో సత్యం జయించాలి సర్వసత్యం అంటే కేవలం బైబిల్లోనే సత్యమే కాదు సర్వసత్యం అంటే ఈ లోక ఈ లోకం విషయాలు ఈ లోకంలో ఉండే పరిస్థితులు పాలిటిక్స్ లో ఉన్న సత్యాలు గవర్నమెంట్ లో ఉన్న సత్యాలు అన్నిటిని మనం అర్థం చేసుకున్నట్టు సర్వసం ఉంటాయి అప్పుడే మనము చర్చికి ఎడ్యుకేషన్ లాగా చర్చి సిద్ధపరచగల లాగా ఉండగలం లేకపోతే కొంచెం సత్యము చెప్తాను సూచి కొంచెం సత్యము సత్యమైనంతా అసత్యంగా మార్చలేదు కదా ముద్ద కొంచెం పులుకున్నా మంచి బుద్ధుని అంతా తిలుపుగా మార్చేస్తాడు కాబట్టి సర్వసానికి కూడా అంటే ఈ అన్ని రకరకాల అండర్స్టాండింగ్స్ మనకు అవుతాం ఇప్పుడు మనము డిస్కస్ చేస్తున్న పాయింట్ ఏంటంటే పౌలు గ్రేట్ ఇంటెలెక్చువల్స్ అయినా అంటే గ్రీక్స్ తో మాట్లాడుతున్నాడు తిన్నీ గ్రీకర్ అతనే కదా అతనితో మాట్లాడుతుంది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ సెల్ఫ్ స్వాత స్త్రీలు అండ్ సెకండ్ పాయింట్ అండి లు చాలా రిస్కించడం అక్కడ మన కాలంలో జనము ఆపేక్షించడం బైవల్ ఏమంటుందంటే ద లవ్ ఆఫ్ మనీ ఈస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనీ ఈస్ నాట్ ద రూట్ ఆఫ్ ఈవిల్ బట్ ద లవ్ ఆఫ్ మనీ కాబట్టి మనీని ప్రేమించడం అంటే అది విగ్రహాలతో పోల్చబడుతుంది కదా కానీ తన సూచన చెప్తుంది కాదు ప్రతి ఒక్కరు లవ్ ఆఫ్ మనీ ఈ రోజులో ప్రతి ఒక్కరు యంగ్ కానీ ఓల్డ్ టైం వస్తే కానీ తనను సంపాదించడమే పాపం కాదు గానీ దాన్ని ఆపేక్షించడం పాపం లవ్ చేయడం లవర్స్ ఆఫ్ మనీ దాని థర్డ్ సూచన ఏముంటుందంటే పాపం సింకంలు అనడం సింకంలు అంటే దాన్ని జరుగులేమంట పోస్టర్స్ అంట కదా బింకమ్ రావడం అంటే సపోర్ట్ కూడా చేయొచ్చు డిస్కషన్స్లో పోస్టర్స్ అని ఉంది ఇంగ్లీష్లో పోస్టర్స్ అంటే వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పుకోవడం అన్నట్టు ఐడెంటిటీ సంబంధించింది కదా బింకమ్ రావడం అనేది జేమ్స్టాంగ్ అందర్స్ కూడా ఓపెన్ చేసుకున్నాడు ఫైన్ అంటెల్త్ పోస్టర్స్ అంటే అన్నట్టుంది జీ టూ త్రీలో ర్యాగింగ్ అంటే రెయిన్ వేస్ రెయిన్ వేస్ గా మాట్లాడుకోవడం ఒక గురించి ఒకటి కూడా క్రియేట్ చేసుకుని చెప్పుకోవడం ఒక వ్యక్తి గురించి హ్యాండ్ లెగ్ ర్ దాని తర్వాత పోస్టర్స్ తర్వాత అహంకారులు అని ఉంది అహంకారులు ఇంగ్లీష్ లో పదవి ఉన్నట్టు అంటే అపిరింగ్ అబోవ్ అదర్స్ అప్యరింగ్ అబో్ అదర్ తర్వాత హార్ట్ అంటే ఎక్కువ ఈ క్రౌడ్ అనేవాళ్ళు లేదా అహం చూపించేవాళ్ళు పిచ్చర్ల కంటే ఎక్కువ ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నపడతాం హార్ట్ అది తేటగా కనిపిస్తూ ఉంటుంది మోర్ కన్ ఉంది జీ ఫిఫ్టీ లో ంగ్ అబవ్ అదర్ అంటే టీచర్ల కంటే వాళ్ళు ఎక్కువ బిజీ కనిపించలాబొరేషన్స్ ఉన్నాయి హైస్ట్ ఎక్స్ అబ్బా అబండెంట్లీ అబౌవ్ సో తరగా అన్ని ఏం చదివేస్తాయంటే టీచర్ల కంటే గ్రేట్ గా చూపించుకోవడం జరుగుతున్న ఈ క్యారెక్టర్ ప్రౌడ్ అనేది దాని తర్వాత శిక్షకులు శిక్షకులు తెలుగు కానీ దాన్ని తెలుగులో ఇంగ్లీష్ చదివే బ్లాక్ స్ట్రీమర్స్ అనే ఉంటుంది చూసి ఇచ్చే వాళ్ళని బ్లాక్ స్ట్రీమర్స్ అంటే ఇంగ్లీష్ లో అవుతుంది సో జీ నైన్ ఎయిటీ నైన్ లో ఏంటంటే బ్లాక్ స్ట్రీమర్స్ అంటే వెరీ అబ్యూజివ్ ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ వచ్చిందంటే ఇది ఒక సైన్ అన్నట్టు సైన్స్ లో ఎక్కువ అబ్యూజివ్ అంటే తెలుగు మాటలు మాట్లాడడం లేక మన భాష మాటలు మాట్లాడడం అవి ఎట్లు అంటే ఇంజూరియస్ టు స్పీచ్ అన్నట్టు ఇంజూరియస్ స్పీచ్ అంటే మాట్లాడినట్టు హార్ట్ అన్నట్టు భయంకరమైన హర్ట్ ఇమోటర్ అన్నట్టు క్యాస్ట్ ఎమోస్ అనేదాన్ని దూషించడం అన్నట్టు ఇంకా మన ప్రభుత్వం దూషించారు యాక్చువల్ గానే నిన్న తీసుకున్న బట్ అని అనే వ్యక్తి ప్రాగుజుని ఏమంటుంది అంటే నువ్వు బలియాలు కుమారుడు అంటున్నావు బలియాలు కుమారుడు అని అంటే బిర్యాన్ అంటే బయలుదేవత కదా బయలుదేవత పేరు క్రమేణ బెరియా దాని తర్వాత బాల్ అవుతుంది రాజు గ్రామ వచ్చేటికీ బాల్ అవుతుంది బాల్ పయోర్ పయోర్ కి సంబంధించిన బాల్ బా బయలుదేవత బాల్ పయో పయోర్ అట్లా మిల్కోము మెనేక దేవత మిల్కోమ్ అయితది పొట్ట ప్రాంతానికి వచ్చేప్పటికీ అట్లా రాగా రాంగ ఈ పేర్లు అన్నీ అట్లా మారిపోయి మన కాలంకి వచ్చేప్పటికీ మన దేశంలో ఉంటే మన దేశంలో ఉన్న ఏ దేవతకి సాదృశ్యం ఎవరన్నా గ్రహించగలగా ఉదాహరణకి దాగోలు దేవత దాగోలు దేవత ఈ కాలంలో ఏ దేవతకి సాదృశ్యం తెలుస్తాను ఎందుకంటే ఇవన్నీ యుగ సంబంధ శక్తులు కదా ఆ యుగంలో ఉన్న శక్తులే ఈ యుగానికి వచ్చినాయి అప్పటి నుంచి వరకు ఇతనే ఉన్నాయి కదా ఆ దేవతలే ఈ దేవతలు ఈ రోజు కూడా పూజింపబడుతున్నాయి కాబట్టి ఆ ఆ రోజున్న బ్లాస్టి మాసానికి రాను విని మేము ఆ తెలియాలి కుమారుడు నీ చేతిలో వీర ప్రాధుల హక్తులుంది అనే సిన్ని అని చెప్పిస్తున్నాడు అదే మన ప్రభుత్వాలు చూసే పడికి మన మన ప్రభుత్వ నువ్వు బయలుదేరిపోయాలు పట్టేవాడే వాళ్ళు అది ఎప్పుడైతే తెలిసి తర్వాత మధ్య ప్రతిసారి బయట దానివి మన ప్రభుత్వం బీడవర్తివాడు ఆ దృశ్యం కానీ దానివి నేనైతే అంటే కూడా ఎక్కువనే శాడతాను ఇక్కడికి వచ్చే ఫలితానోడ్ అన్ని రిపీట్ అయినట్టు మనం తీసుకుంటాం కాబట్టి బ్లాస్టింగ్ అంటే డిఫరెన్లీ అగేన్స్ట్ ఉమెన్ తర్వాత అంటే కేవలం పట్ల వాళ్ళకి ఇంత కూడా మర్యాద అనేది ఉండదు రెస్టెస్ అనేది ఉండదు అన్న విషయం తీసుకున్నప్పుడు ఇతరులకు హాని కల్పించేవారు అడుగుండి అనేది రెయిన్ టు హిందర్ దాని తర్వాత ట్యూమర్స్ ట్యూమర్స్ కూడా ఉంది బ్లాక్ స్ట్యూమర్స్ అంటే హ్యూమర్స్ లో స్ప్రెడ్ చేస్తారని బ్లాక్ స్ట్యూమర్స్ అంటారంట అట్లాగే ఎవరైతే రూమర్స్ స్ప్రెడ్ చేస్తారో వాళ్ళు బ్లాక్ అనేది ఇక్కడ వాటర్ దాని తర్వాత పేరెంట్ ఇదైతే పాపులర్ ఇది మన కాలంలో ఇది మొదటి నుంచి డిసోబీడియంట్ పేరెంట్స్ అనేది అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాం తల్లిదండ్రులకు అవిదేలు కిశోదీ పేరెంట్స్ ప్రతి ఏమంటాం డిస్పెన్సరేషన్ గా ఉంటుంది టూరిస్ట్ డిస్పెన్సరేషన్ లో ఉండే క్రిస్టియన్ డిస్పెన్సరేషన్ లో ఉండే అంతకు ముందుండే పూర్వం నుంచి ఈ రోజు వరకు ఉంది ఎందుకంటే అది అక్కడ కూడా చూస్తాము ఇక్కడ కయ్యను తల్లిదండ్రులకి అవి చేయడం అంటే అక్కడ రీతిగా కేశావు తల్లిదండ్రులకు అవి అన్ని ల స్త్రీలను వివాహం చేసుకున్నట్టు మనం చూస్తాం డిసోగ్రీట్ అన్నట్టు ఇది అక్కడ నుంచి వస్తుంది ఏదెంట్ వారి నుంచి ఆ స్టార్ట్ డిసోగిరియట్ పేరెంట్ డిసోగ్రియేట్ అనేది కాకుండా సన్మానించకపోవడం కూడా డిసోగ్రియేట్ కిందికి వస్తుంది చైనా సన్మానించకపోతే కూడా అది అదొక సైన్ సరే వాళ్ళ పనిష్మెంట్ అనేది సెకండరీ గురించి ఫస్ట్ పాయింట్ ఏంటంటే టెన్త్ యాంక్ గురించి చూస్తున్నప్పుడు డిస్కబిడియట్ పేరెంట్ అనేది వరల్డ్ వైడ్ సైనా రిలీజియస్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ మేట్స్ క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాడికి క్రిస్టియన్స్ కదా వాళ్ళకి పని నాన్ క్రిస్టియన్స్ కి వాళ్ళకి ఏం సంబంధం ఉండదు దృష్టికి కాబట్టి పిల్లలని రిసోబియట్ గా తయారు చేయడానికి వాడు పక్క ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి ప్రార్థనలు విషయాలి క్రిస్టియన్ లైఫ్ చాలా భయంకరంగా ఉంటుంది ఎలాగైనాక ఆ పిల్లల్ని తిడుతుంటారు కొడతారు తల్లిదండ్రులు అక్కడ రీసెంట్ లాగా కేసు దొరికింది అక్కడతో నేను మాట్లాడి బాప్తిజం అనేది నడిపించిన చాలా కాలం కిందట ఆ అన్ని రక్షణ పొందిండు బాప్సం పొందిండు కానీ అతన్ని బహు భయంకరమైన దుష్టశక్తి పట్టింది ఆ బాప్తిజం పొందినంటే శ్రమలుంటాయి పరీక్షలుంటాయి కానీ అందులో వాక్యాల బలపడవాడైతేనేది ఆ దాన్ని ఎదుర్కొని శ్రమ గుండా విజయం పొందడానికి అవకాశం ఉంటాయి కానీ వాక్యాల బలపడి వాడు ఏం చేస్తాడు మాట పడితే వాని మాట వినేసి అంటే చెడిపోవడం జరుగుతుంది తప్పులు అన్ని అక్కడ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్స్ ఇప్పటికెళ్ళిన ఆంధ్రప్రదేశ్ కోరిక ల్యాండ్స్ దాని తర్వాత సొంత తండ్రిని కొట్టిండు అరవైకి వెళ్ళిపోయింది అన్నట్టు అంటే బాప్సం పొందినట్టు జరిగింది ఇది వాప్సం పొందక ముందు బాగుండేది ఆయన సో బాప్సం పొందినకంటే ఇది ఎన్ టైమ్స్ లో ఎందుకు పవన్ చెప్తుంది అంటే బ్రాడ్ గా క్రిస్టియన్ లైఫ్ లో ఉంటాయి అన్నట్టు ఇవన్నీ సూచనలు తర్వాత చూడండి అన్థాంక్ఫుల్ ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లో ఎందుకంటే కృతజ్ఞత లేక కృతజ్ఞత లేని వారు అని కదా కృతజ్ఞత లేని వారు చాలా ఇంపార్టెంట్ కృతజ్ఞతలు మనం ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఉండదు వీటి అన్నిటికీ ఆపోజిట్ ఉన్నావు అంటే నువ్వు ఈ సూచనల చేత పట్టబడలేదు అన్నట్టు మీరు చివరి కాలంలో జరిగే ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ నీతంలో అన్నట్టు నువ్వు దాన్ని ఓవర్కమ్ చేస్తున్నావు అప్పుడు ఏంటంటే నువ్వు ప్రభుత్వ అన్నిహితంగా ఉండేట్లు ఇప్పుడు అన్థాంక్ఫుల్ ఇన్ఫాక్ట్ అంత థ్యాం ఉంటారు అది అనిపిస్తారు నాకు వాళ్ళు లైఫ్లాంగ్ థ్యాంక్ యూ వాళ్ళకి థ్యాంక్ అప్పుడు అంటే మీకు థ్యాంక్ గా లేకపోవడం వల్ల మనము ధైర్యంగా ఓపెన్ గా ఎవ్వరికి కూడా థ్యాంక్ యూ ఎక్స్ప్రెస్ మనం ఇంకా మీద ప్రాక్టీస్ చేయాలి ప్రతిసారి సాధన చేస్తేనే వచ్చింది ఒకటి ఈ హృదయంలో ఉండొచ్చి థ్యాంక్ఫుల్నెస్ బట్ దాన్ని రెట్టపరచకపోతే ఈ క్యారెక్టర్స్ తిండికి వచ్చేసరి మనం సోట్ ఇక మీద హౌ టు బి థ్యాంక్ఫుల్ సో గేమ్ సాంగ్స్ చూస్తున్నా థ్యాంక్ఫుల్నెస్ పదము జీ ఎయిట్ ఎయిట్ అన్గ్రేట్ఫుల్ అన్థ్యాంక్ఫుల్ తర్వాత ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ లేకపోతే 254 10d1 అంటే కెన్ అకేరి టోస్ అది 3 పదం కెన్ టోస్ అంటే సింపుల్లీ థాంక్లెస్ మనం థాంక్లెస్ people అనుకుందాం మనం తెలుసుకోవాల్సినది కరెక్టి ఏంటే ఈ క్యారెరిస్టిక్స్ ఉన్న వాళ్ళతో చివరి వచ్చిన ఏం చెప్తుందంటే అదే అధ్యాయం అదే వచ్చినప్పుడు టర్న్ అవే ఫ్రమ్ దెమ్ ఫ్రమ్ సచ్ టర్న్ అవే ఫ్రమ్ సచ్ టర్న్ అవే వాటికి అవిము అంటే టర్న్ అవే అంటే అవి దీపు అలాగే తిరిపేసేమ్ అనార్థం అంటే టర్న్ అవే అంటే ఇంకా తిరిగి చూడద్దు ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేది జాతర్వాత అన్హోలీ అన్హోలీ అంటే సేమ్ సాంగ్ ైట్ ఆఫ్ క్యారెక్టర్ నాట్ రైట్ ఆఫ్ క్యారెక్టర్ ఫండమెంటల్లీ ఇన్ఫైర్ ఆర్ అన్కైండ్ కాబట్టి అపవిత్రమైన జీవితం కూడా అనుభవమైన జీవితంలో అన్కైండ్ తర్వాత అంటే డిస్టర్ ఫోన్ లో ఉన్నవాళ్ళం ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ అది సొస్తం దుష్టవం అన్నట్టు దాని తర్వాత టూ త్రీ సెవెన్ ఫోర్ వన్ లో దానికి అపోజిట్ ఏంటైతే దైవికమైన పరిశుద్ధత ఇది ఉండదు అన్నట్టు ఏంటి టైంస్టం చెప్తాడు దైవికమైన పరిశుద్ధత ఉండదు దాని తర్వాత అనురాగం తర్వాత అనురాగం ఉంటుంది కదా అంటే టీవీలోకి అనురాగం ఉండదు ఆఫెషన్కి టెస్ట్ అఫెక్షన్ ఉంటాయి అయితే ఇలాగే కం మైండ్ లో ఒక వ్యక్తి వ్యక్తి అనేది మంచి బాడు ఎలక్ట్రిసిటీ టైమ్స్ లో ఉండవు అధ్యక్షు కొంచెం చూసి పోవ్ అంటే రాష్ట్ర పత్రిక మూడవ ధ్యానంలో ఇది ఒకటి నేచురల్ అర్ఫెక్స్ వాళ్ళని చూడాలి ఒక వ్యక్తిని పొగుడుతున్నాడు అంటిన్యూ ఎలాగా అది న్యాచురల్ కాదా అనేది సో దాని తర్వాత ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ ఇది చూస్ బ్రేక్అప్ చూస్ బ్రేకప్ అంటే అతి దేశ ట్రూస్ బీస్ అంటే ట్రూస్ బీచ్ ట్రూస్ బీడియోస్ అంటే ట్రూస్ అంటే సమాధానం అవగాహన సమాధాన పడి కూడా తినస్కరించే వాళ్ళని కన్యూస్ అంటే ఇష్టం అంటే చూసి మీకు సంబంధపడినట్టు చెక్ చేసి వస్తాను అదే నాకే అనేది చూసుకుంటాను చాలా చెప్తున్నారు వాళ్ళ దీవారాత్ర దేవుడిగా తినడానికి వాళ్ళ జీవరాత్రాల్లో దేవుడు పని కూడా తిరిగి పండుగ తెలిగ్రహ మీద అంటే దివకు మీద దేవగ్రహ మీద సో అది దీవహాసన చేస్తారు అపవాద పిలు తె అపవాదే తి మటుకు ఫాల్స్ అయితే అపవాదం లేదా అపవాదం దీవహాసన బృదా అంటే నిజంగా తప్పు ఉంటే కదా వాళ్ళు ధైర్యంగా తిరుగుతాను తిరుగు లాంటిలో సార్ సరే చాలా చేస్తున్నా ఎందుకంటే చాలా తలకరి చేసాము ధ్యానించిన వాక్యం వారికి మన వ్యక్తి పక్షి అవకాశం ఇవ్వద్ది అనేది ఒక వార్తలుస్తాం వార్త దాని తర్వాత అపవాదతలు దాని తర్వాత అతికేంద్రియులు అతికేంద్రీయులు అంటే ఇంగ్లీష్ ఇన్ కాన్ఫిడెంట్ అనేది అంటే వీళ్ళకి కంట్రోల్ ఉండదు అని కంట్రోల్ ఉండదు అంటే ఏది చూసినా మొత్తానికి ఎంత వీళ్ళకి ఏ కంట్రోల్ ఉండదు అంటే తెలుపు కంట్రోల్ సో జాస్తిని వీడిపోవాలి ఆ ప్యాచ్ దాని తర్వాత తెలియదు అంటే అమ్ముతుంది టూ ఉంది ఇక్కడ కూర పండులో ఉంటాడు వాకింగ్ గ్యాప్ అని చెప్తుంది దాని తర్వాత మధ్యాహ్నం తీసుకుంటే మంచిగా కనిపిస్తామంటుంది కదా మంచి వారంటే మీకు ఇష్టం తర్జనం అంటే మంచి జనం మంచి జనం అసహించుకుంటారు ఎందుకంటే మంచి జనం పరిష్కారం పుట్టారు సహనం చెప్తాయి కాబట్టి ఒప్పుకోనట్టు దాని తర్వాత ద్రోహులు మూర్తులు ధర్వాదులు ద్రోహులు మూర్తులు ధర్వాదులు అన్నింటిలో రైటర్ మోసం చెప్పేవాళ్ళు దాని తర్వాత హై మైండెడ్ అసలు తెలుగు లేదు హై మైండెడ్ అయితే తర్వాందులు ఆ దేవుడి కంటే సుఖం సుఖాను భావము ఎక్కువగా ప్రేమించిన వారు ఇది ఏషాగు లైఫ్ యేషాగు క్యారెక్టర్ స్థిక్స్ దేవుడి కంటే సుఖాన్ని భావము ఎక్కువగా ప్రేమించిన వారు పైకి భక్తిగల భక్తిగల వారు దాని చెక్తిని ఆచరించిన వారు ఎందరు ఎవరికి ఈ క్యారెక్టర్ ఈ గుణగణాలు ఎవరిలో ఉన్నాయో వారి నుంచి మనం దూరంగా ఉండాలా త్వరగా వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళతో పాటు ఉంటే కొంతకాలానికి ఆ ఆత్మ మనల్ని కూడా ఆవరిస్తుంది ఆ ఆత్మ మనల్ని ఆవరించకుండా ఉండాలంటే మనకు వాటి నుంచి దూరం చెప్తా అటువంటి క్యారెక్షన్ సృష్టించి అటువంటి దూరంగా ఉండే మనుషుల నుంచి అటువంటి భాగ్యాన్ని ప్రభుత్వానికి అనుకరించాలని తన బ్రాంత శుభ్రవరి కాలం ఆ యొక్క మా కాలంలో నెరవేరు మేము వాటికి ఎందుకుగా ఉండాలి అటువంటి క్యారెక్టర్ ఒక మాట్లాడకుండా పెద్ద లిస్ట్ రాసుకోవాలి రాసుకొని చెక్ చేసుకోవాలి ప్రతి క్షణం చేసి దాన్ని డెలిట్ చేసేవాళ్ళు దాన్ని పాటించినాక డిలీట్ చేసేదాన్ని అటువంటి అడ్డ నడిపించింది తినమంతా మీతో ఫ్రాండ్షిప్ నడిపించి ప్రతి పని అనగా ప్రార్థన ఒక్కొక్కరుగా ప్రార్థించేస్తుంది నిజాం కదా ప్రభా పరిశుద్ధిగా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నత గొప్ప పరిశుద్ధి గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ కాపాడైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున మమ్మల్ని సజీల వర్ణాలి సుప్రవ మా కింద మాట్లాడిన ప్రభావ అంతే దిన అపారకమైన కాలాలు వస్తాయి మీరు మన ముందుగా హెచ్చరించిన అది ఎగ్జాక్ట్ మా కాలం నెరవేరుతున్నాయి ప్రభావ మనుషుల స్వార్థము ప్రభా దేశము ప్రభావ ఇసు ప్రభావ ఎంతో భయంకరంగా ఉన్న ప్రభావ అటన్నిటికి మీరు విముకుడు దూరంగా ఉండమని మిమ్మల్ని హెచ్చరించినారు ప్రభా దేవాతి ప్రతి ఆత్మ వివేచించాల ప్రభావ ఆయన మేము అలాంటి గుంపులు మేము పాడుకున్న ప్రభావ ప్రతి క్షణం ఎన్నో మేమపచ్చే బిడ్డలుగా పశుద్ధమైన విధానంలో ప్రభావ గుంపుల ఉండాలి ఇసు స్వార్థము దానపరేక్ష ఉండడానికి వీలేదు ప్రభావ భయంకరమైన గుణగానాల ప్రభావ ఓ దేవ ఇసు ప్రభు ఇట్ నుంచి మాకు విడుదల కల్పించుకోవడానికి ఆదిష్టం ఒకవేళ అందరి గుణగాల మేము పడుకుంటే ప్రతిక్షణం మేము పరిశీలించుకుని పొందాలి ప్రభావ ప్రతిక్షణం ప్రభావం మైమపర్చి బిడ్డగా ఉండాలా ఆయన పైకి భక్తిగల దాని శక్తిని ఆచరించిన వారిలాగా ఉన్నారు ప్రభావారి ఉండకుండా ప్రభుత్వ ఎముకుడు ఉండమని మమ్మల్ని హెచ్చరించిన ప్రభావ ప్రతి క్షణం మేము జాగ్రత్తగా మీ కొరకు పరిశుద్ధంగా ఆయన మీ వాక్యం కి విజేత జీవిస్తూ ప్రభావ మీరు చెప్పిన ఆగ్ఞాన్ని పాటించిన దాని ప్రకారంగా జీవించాలా ప్రభావ అనేక అనుభవపూర్వకంగా ప్రకటించాలా విశేషంగా ప్రభావ వాక్యానుసారంగా మా జీవితం మలుచుకోవాల ప్రభావ మా నడకను శుద్ధీకరించుకోవాల ప్రభావంగా పరిశుద్ధంగా నేను మయమర్చే బిడ్డగా ఉండాలా ప్రభావ అలాంటి సేవా నడిపించే ప్రార్థమైన కృపక కనికరమ్మ తండ్రి ఆయన ఇసు ప్రభాక ధనవంత ప్రభాక నూతనమైన కృపతోమం నింపి నడిపించేవాదిష్టమైన మరి విశేషంగా ప్రభావ వైరస్ బాధితులు పారథిష్టమైన ప్రతి బిడ మీద తాతని ప్రభావ స్వస్థపరిచిష్టమైన వైరస్ తొలగించమంత ఆది గర్ధించని ప్రభావ సంపూర్ణ స్వస్థ ప్రతి బిడ కనుగరించమంత ఆదిష్టమైన కనికరించమైనా వాళ్ళ జీవితాలను సమర్పించుకుని మీతో తిరుగులాగా మీరు ఆకర్షించుకుని ప్రభావ ఆయన ఎంతో మంది ప్రభు చనిపోతున్నారు ప్రభావ వాళ్ళ కుటుంబాలకు మీ ఆదాన్ని సమాధానం ఇచ్చేయండి రక్షణ దేవంత ఆదిష్టమైన స్వచ్ఛత పొందిన వాళ్ళ రక్షణ పొందాలి ప్రభావ ఆయన వాళ్ళ జీతాలు ప్రభావ గొప్ప కార్యాలను ఆదిష్టమైన ఆయన ఇసు ప్రభావం భయంకరమైన దినాలను ఉంటున్నాం ప్రభావ అక్కడ విశ్రంతి చెట్టు అనేక ప్రేమ చలాపరించినారు ప్రభా నతను అలాంటి కాలంలో ఉంటున్నా ప్రేమ నుంచి మేము తొలిగిపోకుండా ప్రభావ హింసైన కరువును ఖడ్గమైన ఎడబాపన క్రీస్తు ప్రేమ ఎడబాపన్నారు పౌలు అంతగా రూఢిగా ప్రభావను గ్రహించిన విశ్వాసంలో ముందుకు పోయిన ప్రభావ చివరి వరకునైనా ఎంత ఎన్ని శ్రమలు వచ్చినాయి గానీ ప్రభా ఆయన ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేదని ధైర్యంగా చెప్పగలను ప్రభా పౌలైనా అరీతిగా జీవించిన ప్రవచ్చ చివరి వరకు ప్రభావం అలాంటి కాలంలో మేము మేము అరీతిగా మేము జీవించాలా ఓ దేవ దేని విషయంలో మేము భయపడకుండా ప్రభావా దేవుడు జడియకుండా ప్రభావ ప్రత్యక్షంగా ప్రభావ మీకు నీతి సత్యాన్ని ప్రకటిస్తూ ప్రేమతో అనేక మీరు చెంత నడిపించలేనా నడిపించమని ప్రాధిష్టం అంటే నూతనమైన అభిషేకం మాకు అందరికీ ఓ ప్రభావనికి వన్ అని తర్వా ఆయన ఇంకా ఈసు ప్రభుత్వ తను ఎంతో మంది ప్రభావ రక్షణ పొందడం లోకంలో ప్రభా ఆయన ఈసుకెంతో మంది పడిపోయి తెలుగుకులున్నారు బిడ్డల జ్ఞాపకం చేసుకుని ఆయన కనికరించండి ఆ ప్రభావ తిరిగి ప్రభులు యేసుప్రు ఈతో ప్రకటించాల ప్రతి బిడ్డ మీరు అభిషేకించారు ప్రభావలో బలంగా వాడుకొని వనస్తులు కూడా జ్ఞాపకం చేసుకుని కనికరించండి సైతాను బంధకాలను శీకర శక్తి నుంచి ఉరిపించమని ఆది ప్రతి శీకరందర దురాత్మని ఏతన శక్తులకి ఆస్తున్నాను నా దేవా గొప్ప విజయం అనుగ్రహించారు నా ప్రతి యోనస్తుల ప్రభావ మీకు లోబడి జీవించలాగానే సహాయపడండి వాళ్ళ కెరియర్స్ మీరు జీవించండి ఉద్యోగం ఉద్యోగస్తులు దయచేయండి ప్రతి శాలరీ అనుగరించ జీతాలు ప్రభావ చర్యలు జీత ప్రభు నేను మైంపకుండాల మీరు సహాయక్రమంతమైన అయినా ఇసు ప్రభావ గ్రూప్ లో ప్రభావ ఎంతో మంది ఉన్న ప్రభావ అయినా ప్రతి తాకని ప్రభావ మీరు బలపరిచిన అభిషేకం ప్రతి బిడ్డ దయచేయని ప్రభావ మీ ఇతి సత్యని ప్రభావైర్యంగా ప్రకటించలాగానే సహాయపడండి దేనిష్యులు కాంప్రమైజ్ కాకుండా ప్రభావ మీ వాక్యానికి ప్రభావ లోబడి జీవించాలా ప్రభావ ఆయన ఈసు ప్రభా కాలంలో ప్రభావ ఎంతో మంది ప్రభావ మీరు చెప్పిన వాక్యానికి ప్రభావ ఇది కఠినమైన మాట ఎవడు దీన్ని సహించడానికి ప్రభావ ఆయన ఈసు ప్రభావ ఓ దేవ ఐసు తండ్రి ఎంతో మంది తొలిగిపోయిన రీతి వల్ల ప్రశ్నలు పడినట్టు మీరు బైబుల్ వాళ్ళని చూస్తున్నాం ప్రభావ ఓ చివరి వరకు నేను మీకు రక్షణ ప్రాణానికి నిలబడాలా అలీకులు మేము నడిపించాలా ప్రభావ ఆయన ఐసు ప్రభా ఎంతో మంది ప్రభావ సుఖానుభవంతో కూరగా తన జ నమ్ముకున్న వాళ్ళు ఏషవైన ప్రచరించిన ప్రభావ ఇసు ప్రభావాలంటే జీవితం ఆ కొద్దు ప్రభావ ఆత్మీయమైన జీవితంలో నేను ఎందుకు సహాయపడమని ప్రార్థిస్తాను క్షణంలో నేను గణపరిచే బిడలుగా ఉండాలి ప్రభావ అనేకలు మీ కిపించలాగానే సాయపడమని ప్రార్థిస్తాయినాభా చక్రవతి దగ్గర గురించి ప్రాధాన్యతమైన బిడ్డలు తాకనే ప్రభావం మంచి ఆరోగ్యంగా అయిపోయింది ఆయన ఈ శుభ్రమే నూతనమైన ఆత్మతో నీకు అభిషేకించిన సేవలు వాడుకుని ప్రభావా హాస్పిటల్ విషయంలో మీరు కార్యం చేశాను నీకు వందాలి నీకే కృతజ్ఞతలు అర్పించకుండా నీకే మహిమ గణత ప్రభావాలు అర్పించకుండా దేవ గొప్ప విజయం ఇచ్చినా నీకు వందాక తన జీవితంలో నూతన కార్యాలు మీరు చేసినందుకే నీకు వందాలి కవా నీకే స్థులు స్తోత్రమే నూతనంగా అభిషేకమైన సేవలు వాడుకోండి వాళ్ళ హృదయాలను మీరు తీర్చిన కుటుంబం అంతా రక్షణ నడిపించి మీరు మార్చుకుని ప్రభావ రక్షణ మార్గం కనిపించమని ప్రార్థిస్తాం కుటుంబంలో బంధువులంతా రక్షణ నాది వయసు ప్రభా అ ప్రభావ నాతో ఆనయ ప్రేర్లు ఎంతమంది పార్టిసిపేట్ చేసింది ప్రతి కుటుంబాలను ప్రతి బిడ్డలు మీద దీవించి ఆశ్రయించండి వాస్తవశాల మీద తాకాని ప్రభావ మీరు బలపరచాను ప్రవ ఆ ఓ ప్రభావ డెంగ్యూ ఫీవర్ ఈశ్వడం గద్దిస్తున్నాయి విచ్చి పెట్టుకోమని ఈసారి అజ్ఞాయిస్తున్నాను అలా ప్రవ్వా స్వస్థపరచండి అయినా మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి అక్కడ నీరసాన్ని కొట్టివెండు ప్రవ్వా స్వస్థపరిచే దేవుడు మీరు ప్రవ్వనైనా వన్నాను ప్రవ్వ సంపూర్ణ స్వస్థాన్ని గురించి సంపూర్ణ సమర్పించుకుని మీ కొడుకు జీవించాలని సహాయపడండి నా కుటుంబీకుడి పిల్లలన్నీ జీవించి ఆశ్రయించండి ఆయన ఇసు ప్రభావిత ఆత్మీ నూతన మీరు నడిపించని ప్రభావం సార్ని ప్రభావ సాంప్రదాయం ప్రభావ మీరు బలపర్చమని ఆదిష్ట నూతనంగా అభిషేకించి వాళ్ళ కుటుంబానికి అద్భుత కార్యాలు జరిగించిన పని బాట్లుంటుండగా మీ తోటిని సాయం చేయండి మీ వాకింగ్ నడిపించిన ఆటంకాలు తొలగించండి సర్వస్వత్ మీరు నడిపించి తీర్చని ప్రభుల మదర్ గురించి ప్రార్థన చేస్తాం అయినా నా తన ఇసు ప్రభావ వృద్ధం బిడల్ ప్రభా బిడ్డలు మీరు బలపచ్చిన స్పష్టపరచండి మంచి ఆరోగ్యలు దాని ప్రభావ ఆయన ఈశ్వరు ఆత్మని మీరు కాపాడమని ప్రార్థిస్తామైనా గొప్ప దేవానికి వంద ఇస్తున్నా స్పష్టంగా ప్రార్థన చేస్తాం దేవ ఓ ప్రభావం ఇంకా మీ నూతనంగా మీరు అభిషేకించి మీ ఇలాంటి మనసు ఇలాంటి హృదయం రై చేయండి నూతనంగా మీరు అభిషేకం విషయాలు వాడుకొని ఏం చేసే పరిచర్లు అంతటా మీరు దీవించి ఆశ్రయించే ప్రభావ గొప్ప కార్యం మీరు జరిగించమని ప్రధిష్టమైన నశించబోతున్న ఆత్మహత్య పరిస్థితుల సహాయపడమని ప్రాధిష్టమైన సర్వస్తి మీరు నడిపించండి తన సంగతులందరూ ఆశ్రయించి తండ్రి మీరే గొప్ప కార్యతను మీరు జరిగించమని ప్రధిష్టమైన సారీతిక ప్రవ్వ ఆయన ఈశ్వర ప్రభా చాలను బయలుపరచండి ఇసు ప్రభావ ఆయన యొక్క సమాప్తి చెవరి అంచులు ఉంటుంది ప్రభా ఆయన ఈశ్వర ఎన్నో విషయాలు ప్రభావిరు మాత్రం మాట్లాడుతున్నారు దేవానికి వన్నాలు ఇస్తూ ప్రభా అటన్నిటి మేము అర్థం చేసుకోవాలి గ్రహించాలా మా జీవితాలు అవలంపించుకోవాలా అనేక అనుభవపూర్వకంగా ప్రకటించాల ప్రభా ఇక మినిస్ట్రీని ప్రభావం దీవించం మీరు దీవించి ఆశ్రయించండి ఒక అగ్నికం చేసిన జీవితాలు కాబట్టి ఇచ్చేయం ప్రభావ ఆయన దేవ ఈశ్వరూ ప్రభా తను అయన ప్రతి క్షణం ప్రభు అన్ని కొరకు జీవించాలని సహాయపడడం అంత ఆదిష్టమైన మీరు ఆఖరి తోరగ ప్రభుత్వండి ఇసు ప్రభుత్వండి మీరు గొప్ప విజయం గురించి ఎంత ఆదిష్టమైన ఆయన మినిస్ట్రీ ప్రభావ ఇంకా ప్రపంచమంతా ఈ వాక్యాలు వెళ్ళాలి ప్రభావ అన్ని చోట్ల వెళ్ళాలా ఓ ప్రభు నరు మూలెళ్ళాల ప్రభావ ప్రభు ఈ వాక్యాన్ని స్వీకరించాల మీకు సత్యాన్ని పట్టుకోవాలా ప్రభావ ఆయన ఇసు ప్ర వివేచన గురించి ప్రాదిష్టమైన ప్రతి బిడ ప్రభావి వాక్యం అర్థం చేసుకోవాలా వివేచన జ్ఞానం దయచే ప్రాదిష్టమైన నశించిపోతున్న ఎంతో మంది వాళ్ళందరూ రక్షించుకోమని ప్రాదిష్టం కృప కనికరిం గల తండ్రి మీకు వంద కృప చూపించమని ప్రాదిష్టం కృపజనం పట్ల మీకు కనికరిం చూపించినైనా అబద్ధ బోధ నుంచి మతపరమైన జీవితం వాళ్ళకి విడుదల కల్పించినాయినా తండ్రి వాళ్ళని నమ్ముకుంది సత్యం అనుకున్నారు ప్రభావీ వాక్యాన్ని విచ్చుకుంటే ప్రభావ మనుషుల హస్తాల చేత ప్రభావం కల్పితాలు చేత ప్రభా వాళ్ళ పారితిక ప్రభా జీవిస్తున్నారేసే ప్రభావ కనికరించమని ప్రాదిష్టమైన వాటి నుంచి విడుదల ఇచ్చేసే ప్రభావ వాక్యాన్ని సత్యం గ్రహించి నేను ఆరాధించే బిడ్డలుగా తయారు చేయను ప్రభావ వాళ్ళకి ఇద్దరు అన్న తండ్రిని వన్ ఆయన ఈసూపులో భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ ఇవన్నీ రెండు వేల సంవత్సరాల కింద మమ్మల్ని హెచ్చరించినా ఆయన ఎవరు కూడా వాటిని గ్రహించిన చేతులు మా కళ్ళు ఏదైతే మేము చూస్తే చూడగలుగుతున్నాం ప్రభుత్వాన్ని ప్రభావ కాబట్టి మీరు మమ్మల్ని హెచ్చరించాలని మేము జాగ్రత్తగా జీవించాలని అలాంటి వాటిని తొలిగిపోవాలా వాటిని జాగ్రత్తగా జీవించమని ఆరో తిమోతికి ఈ రోజు మాకు హెచ్చరిస్తున్నారు నీకు అన్నాను ప్రభావ ఆయన ఈసూపులో మేము ఆ రీతి అనేక నుంచి అంతా మేము నడిపించాలా ప్రభావ అలాంటి శివజీతో మేము నడిపించమని ప్రాదిష్టమైన గొప్పదేవ సంప్రసారంగా మీరు తాతను గ్రూపులు ఎంతమంది అయితే పాటిస్తారు రాజు బ్రదర్ ప్రభావ మనోజ్ బ్రదర్ ఓ ప్రవాత వాళ్ళ కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశ్రయించిన ప్రభావ ఇంకా ప్రభావత జీవితంలో ఇంకా ఎగులాగా సహాయపడిన ప్రతి వస్తమైన తీర్చమని ప్రధిష్టమైన తాకి స్వస్థ పరిచయం నీకు అన్నాను ప్రభావ అంబేడర్ ప్రభావిని సమర్పించుకుని మీ కొడుకు జీవించాలని సహాయపడేదానికి కుటుంబీకులంతా రక్షించుకోండి ఓ దేవ మీరే గొప్ప విజయం గురించి అని ప్రాదిష్టమైన ఈ మీటింగ్ అంతట్లో ప్రభావ మీరే మహిమలందని నీకు వందా మీరే నడిపించేందుకని నీకు అన్నారు ప్రభావ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చె త్వర క్రీస్తు పరిశుద్ధిగా ఉన్న వాళ్ళు తండ్రి ఈ ఉదయ కాల సమయంలో ఈ విధంగా తండ్రి సర్వర్శంలో మమ్మల్ని వందనాలు చెల్లిస్తున్నాము ఆయన ఈ దిన జీవిత కాలం అంత మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని సంతోషపరిచి మీ చిత్తమును చేసే వారంలో ఉండే తప్ప కాలమున మీరు నమ్ముకున్న తగిన సహాయకులు తండ్రి గత కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి పాలములో నుంచి భయంకరమైన పాతాలపు తండ్రి దారులలో నుంచి ఆయన మమ్మల్ని బయట వెలుగులోకి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు ప్రభావ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఏమి మేము తీసుకున్నలేం ప్రభావా నాయన అల్లం ఉజ్జలం తల్లి ప్రభ కేవలము నాయన ఈశ్వరాజ్ కృప మాత్రమే ఈశ్వరం మమ్మల్ని దాన్ని ఆధారం చేసుకుని వెళ్తూ ఉన్నాం ప్రభా మా శ్రమలు కషాలు ఖండీలు అవి ఎన్న తగినా మీరు కావుతను ప్రభావన మీరు చు బలము తండ్రి ప్రభా వాటిని జయించున్నాం ప్రభా సహాయం చేయమని వెడుకుని వచ్చాను అయ్యా గతకాలం అంతా అనారోగ్యం బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ స్వస్థపరిచినారు ముఖ్యంగా కోవిడ్ బాధితులు తండ్రి రికవరీ రేట్ నింతగానో పెరిగిపోయి ఉంటుంది ప్రభా నీ ప్రేమ నీ గొప్ప నీ తలైన చూప తండ్రి ఇంకా సహాయం చేయమని వేడుకొని చుంటున్నాం తండ్రి అదే మరియు తండ్రి వలస రైతులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తన ప్రభా సహాయం చేయండి తండ్రి అదే విధంగా వరల్డ్ వైడ్ గా జరుగుతున్న పర్శున్ లో తండ్రి ప్రభావ సహోదరి సహోదరులు అనేకులు తండ్రి ప్రభ తమ ప్రాణాలు నాయన మీ కొరకు పెట్టి ఉన్నారు ప్రభ తండ్రి ప్రభ ఆయన వారు నిత్య జీవంలో ఉన్నారని మేము ఆశిస్తుంటున్నాం తండ్రి ప్రభా ఒకరోజు మేము వాళ్ళని కలుసుకునే వారంగా ఉండుటకు మాకు సహాయం చేయండి నడిపింపును దయచేయండి అటువంటి తండ్రి ప్రభా ప్రసవేదన తండ్రి ప్రభా ఆరాటం జీవితం మాకు దయచేయండి తండ్రి మీ స్వరము విని మీ చిత్తమును చేసే వారంగా మేము ఉండుటకు సాయం చేయండి తండ్రి ప్రభాయ ఈశ్వరజ నామకర్దపు తండ్రి వేషధారణ ఇటువంటి తండ్రి ప్రభా అవి మా జీవితాలకి రావడానికి వీల్లేదు ప్రభా సహాయం చేయండి ప్రభా నాయన యథార్థత పరిశుద్ధత పవిత్రత కలిగి జీవించే వరంగా సహాయం చేయండి మీ నడిపింపు మాకు అవసరమై ఉన్నది తండ్రి సమాధానం అవసరమైంది ప్రభా శాంతి అవసరమై ఉన్నది ప్రభా నైనా మీ శాంతిని సమాధానము మాకు అనుగ్రహించమని వేడుకుని వచ్చుంటున్నాం తండ్రి ఏ సమయల్ వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవ కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇంకా ముందుకు వెళ్ళి తక్కు సహాయం చేయండి సమాధానం దయచేయండి గొప్ప విజయమును దయచేయండి తండ్రి అంత మేము ఉండగా తండ్రి ప్రభా కుడి ఎడమలకు తొట్టిలక వెనుక ఉన్న వాటిని చూడక పైనన్న వాటిని చూసే వారంగా మేము తక్కు సహాయం చేయండి తండ్రి మీ శక్తిని ఆశ్రయించి ముందుకు వెళ్లే ఉండాలి తల్లిదండ్రులకు అవిదేయులుగా ఉండి ఉన్నాం ప్రభా నైనా క్షమించమని వేడుకొని అయా మళ్ళీ మార్పును మా క్యారెక్టర్ ని ఇంకా నువ్వు తండ్రి నాయన సహాయం చేయండి బలమును దయచేయండి ప్రభా శక్తిని దయచేయండి ప్రభా నాయనా ఇచ్చిన ఈ సమయానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి సంఘాలను బట్టి ప్రార్థిస్తుంటున్నాం సంఘంలో కేవలం మీకు మాత్రమే మహిమ రావాలి ప్రభా ఆ మహిమను అపవాది దొంగిలించు చూడగా తండ్రి వాడిని ఆ సంఘంలో నుంచి వెళ్ళగటమని ఆయన సహాయం చేయమని వేడుకొచ్చుంటున్నాం గొప్ప కార్యాలను చేయండి సంఘంలో తండ్రి ప్రభాషేమము దయచేయండి సంఘంలో వచ్చే వారికి రక్షణను దయచేయండి ప్రభా అదే మారిగా యవన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్న మాయా తండ్రి వారు అపవాది చేతిలో బాణములు వాళ్ళు పనిచేస్తున్నారు ప్రభా అయినా నుంచి వారికి విడుదల దాయిచ్చండి అమాయకంగా లోకాచనలు పడిపోయి ఉంటున్నారు తండ్రి ప్రభా నాయన ఇదంతా మాయా వారు తెలుసుకున్నట్లు సహాయం చేయండి ప్రభావ ఆ యవన ప్రాయంలో తండ్రి మీ చేతి బాణములుగా వారు ఉండుటకు సాయం మీకు మాత్రమే వారు మహిమత ఇచ్చే విధంగా ఉండుటకు సాయం అదే విధంగా మా ప్రియులు శంకర్ గారు వెంకటేష్ గారి గురించి ప్రార్థిస్తుంటారు అయ్యా నాయన ఈశ్వరాజ వారికి రక్షణ మార్గములను తెరవండి ప్రభా వారికి సమాధానం దయచేయండి ప్రభా వారికి తోడుగా ఉండండి ప్రభా వారి పరిస్థితులను మార్చండి ప్రభా రక్షణలో సంపూర్ణంగా వారు సహాయం చేయండి ప్రభా అదే మరిగా నాయన ఆంటీ గారిని ఎమ్మెల్యే ఆంటీ గారిని సామాన్య వాళ్ళ మమ్మీ గారిని ఎత్తిపరుచుంటున్నాను తండ్రి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా నాయన స్వస్థపరచండి ప్రభా బలం దయచేయండి ప్రభా నాయన ఇమ్యూనిటీ పవర్ దయచేయండి మంచి స్టామినాను దయచేయండి నేను ఆ వర్త కూడా మీరున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఇంకా నువ్వు కుటుంబాలకు ధైర్యం ను దయచేయండి ప్రభా తోడుగా నిడగా ఉండమని వేడుకొని ముఖ్యంగా జాస్వాన్ బట్టి ప్రార్థిస్తుంటున్నాం ఆ బిడ్డను కనికరించండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా ఆ బిడ్డ పడుతున్న వేదన యాతన మీకు తెలుసు ప్రభ నేను వాటి కూడా సంపూర్ణ విజయం అనుగ్రహించమని వేడుకొని కుటుంబానికి ధైర్యం దయచేయండి ఇంకా గొప్ప సేవ జరుగుటకు సహాయం చేయండి గొప్ప కార్యాలను చేయమని వేడుకొని వచ్చుంటున్నాం సహాయం చేసి సమాధానం దయచేమని వేడుకొని చుంటున్నాం అదేవిధంగా టీంలో ఉన్న ప్రతి సభ్యుని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా నేను ఎవరైతే రాలేకపోయినారో వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం అభిరామ్ బ్రదర్ ని కృష్ణ గారిని తండ్రి ప్రభానాయన విక్రమ్ బ్రదర్ ని అందరినీ అయామ చేతులు కప్పజెప్పున్నాం ఆయన వారిని స్వస్థపరచండి మీరు మహిమ పొందండి గొప్ప కార్యాలను చేయండి అదేవిధంగా అల్పుడ అభాగ్యుడే నన్ను మరొకసారి తండ్రి ప్రభానాయన నూతన దినము నా జీవితంలో ఇచ్చినందుకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నా తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రికుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధనామా ప్రార్థిస్తూ అడిగి పెడుకుంటున్నాము తండ్రిగా నడిపించిన కృపికాలి తండ్రి దగ్గరితో కలిసి మీ చుట్టానికి నా కూర నివ్వండి నమ్మకం ఏంటేం కలిపి మీకు నమ్మకంగా జీవించడం జీవితం జీవితం తండ్రి అయ్యా నన్ను కూడా ప్రేమించి నా జీవితం పట్ల మీకు కలిగినటువంటి ఆ యొక్క ఆ యొక్క మీరు శాంతంగా అయ్యా మా అందరి జీవితాలలో తండ్రి నూతన గుణాన్ని కలిగి చేసినారు మీ కొన్ని నాలుగు తండ్రి అనేక కోట్ల మంది అనేక లక్షల మంది అయ్యా నశించుకునే వారి ఉండగా తెగులి మధ్యలో తండ్రి మమ్మల్ని పోషిస్తూ మా కుటుంబాలని మమ్మల్ని ఎక్కడెక్కడి చాటులను దాస్తూ చిన్న తప్పకొందనాలు అయ్యా నేను బతుకున్నాం జీవిస్తున్నామంటే కేవలం ఎక్కువ ఏంటంటే అయ్యాక ఏ మంచి ఏ అర్హత లేదు అండి అయ్యాలు స్తోత్రాలు వంద అయ్యా నమ్మకం ఎంత అంటే వారికి మనకైనా కొందరు ఆచరణించకపోవడం అయ్యా దేవ మామూలుగా నేను పరీక్షించుకుంటే తండ్రి అనేకమైనటువంటి విషయాలు నాకు అయ్యా క్షమించింది కృప్ను అనుకరించండి పుస్తక అనుకరించింది సహాయం చేయండి దేవ క్యాంకులు దిగురాజానించే కొమ్మగా అయ్యా నమ్మకం ఏంటంటే నేను మనకి తెచ్చు అని కొంత చేతిపదికే మీ కొన్నాడు మీ యొక్క సంకల్పాలకి మీ యొక్క చెల్లించుకుంటున్నాం మీతో లక్ష్యండి మన లక్ష్యంగా ఉంటుండగా వాటిని బట్టి మీ పాదాలు ప్రత్యేక హృదయాన్ని ప్రత్యేక ఆత్మని పట్టుకుంటుకోండి తెలుగు మీద అధికారం కలిగిన దేవుడి జ్ఞాపకం చేసుకోవటానికి కృపణండి ఆత్మీయ దేవా అంధకారం నుండి దేవాలయూత వారి జీవితంలో కలిగి చేసినటువంటి ఆ యొక్క దేవ అంధకారం నుండి వారిని విడిపించి అయ్యాన్ని అయ్యాని సాక్షిగా లేవనెత్తమని దీని శక్తిలో ఉండగా జ్ఞాపకం తీసుకోవాలని ప్రార్థిస్తున్నాం సమయంలో తండ్రిని చూస్తున్నాం దేవ్ తండ్రి అయ్యా ఈ యొక్క లాక్డౌన్ లో పరిస్థితులను బట్టి కోల్పోయిన జీవనోపాధిని బట్టి అనేకమైనటువంటి కుటుంబాల దేవా నమ్మకమైన తండ్రి జీవనోపాధులు లేక కొనుగోలు శక్తి లేక తండ్రి వ్యవసాయ కూలీలు పారిశ్రామిక కార్మికులు నమ్మకం ఏంటేవా వారు మూల ప్రాంతాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ఆ యొక్క గిరిజన ప్రజలు ఆ యొక్క పేద ప్రజలవా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక్కడేద ప్రజల జ్ఞాపకం తీసుకుంటున్నా ఉన్నటువంటి ఇక్కడు ప్రజల జ్ఞాపకం తీసుకుంటున్నా నమ్మకం ఏంటంటే వారు పోషించుకునే స్థితిలో ఉండదు అండి నువ్వు చూస్తున్నావు అంతే నమ్మకైంటే వాహనాదులు దిక్కు లేని వారు అది రాంత్రుల కంటే నమ్మక స్త్రీలు వృద్ధులు పిల్లలు దిశకానికి అదింత బాధపడుతున్నవారు నమ్మకం ఏ ఆశ్చర్యం లేనటువంటి వారి తండ్రి పరమైనటువంటి శ్రమల ద్వారా వెళ్తున్నటువంటి వారిని బట్టి అయ్యా వీరందరినీ పెట్టుకుంటున్నా మమ్మల్ని ఇంతగా పోషించడానికి ఇంతగా చెప్పడానికి వృద్ధి లేదు కానీ మీకు మంచి పను మీకు ప్రేమ అయ్యేందుకే నేను ఆచరించుకుంటున్నాను ఫింగ్ తండ్రి బాధాలు ద్వారా వెళ్తున్నారు బంధకాలలో ఉన్నారో తండ్రి అయ్యా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి ఆదరించండి కృపరించండి సహించే నమ్మకం శత్రువు అనేక మంది ఎవరి జీవితాల్లో తండ్రి అయ్యా వారి జీవితాల్లో తండ్రి కుటుంబ పరమైన ఆర్థిక ద్వారా వారిని శోధిస్తూ నాశనం వైపున ఆత్మహత్యలకి ప్రేరేపిస్తుండగా అయ్యా జీవితాలను పతనం చేస్తుండగా అతి అత్యహృాలని అత్యాత్మిక అయ్యా నమ్మకం ఏంటంటే శత్రువు గురించి శత్రు యొక్క బలండి వేస్తున్నాము కొత్త తండ్రి అయ్యాన్ని జ్ఞాపకం చేసుకునే తండ్రి ఒక సంకల్ప సంకల్పం వారి జీవితాల్లో నెరవేర్లేకృష్టిని గ్రహించండి తండ్రి అయ్యా నమ్మకం ఏంటండీ వివిధ మాధ్యమాల ద్వారా విమశిస్తుండదు అనుకరించి ఆత్మ పరబడటానికి అనేకమైనటువంటి ఆత్మల్ని పాశానికి ప్రతి నామం నిమిత్తం సంఘాలు కుటుంబాలు విశ్వాసులు తండ్రి కఠినాలుగా నడిపడి ఉంది వారిని బట్టించుకుంటున్నేవా వారికి తీర్చండి అనుకరించండి తండ్రి అయ్యా జీవితాలను తీర్చేవా మీ వైపు చూడటానికి కృష్ణ అనుకరించడానికి దేవా కృత్రండి నా యొక్క ఈ అధికారులు వివిధ సంస్థలని సమాజాలని అయ్యా అధిపతులని అధికారం కింద కృష్ణ అనుగ్రహించండి తండ్రి మీ వాక్యాన్ని వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి శక్తి లేవా ప్రేములు తండ్రి అయ్యా మీ యొక్క అధికారం కిందస్తున్నాం నమ్మకైతే తండ్రి వారి కుటుంబాల్లో వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో తండ్రి కార్యం జరిగించండి ఎస్పద నిజమైన గ్రహించడానికి ఇంకొక ముఖ్యం ఇంటికి బోటలాగిన సో వారికి ఒక చారిధకం లేకలాగినా మేము చూస్తున్నాం తండ్రి లేదా అనేక మంది ప్రజల తండ్రి ఇంకను ఆ యొక్క శరీరంలో విడుదల ఆ యొక్క రక్షణ కార్యం ఎదురుతూనే సహాయం చేయండి నిదాలు పట్టుకుంటుండగా సహాయం చేయండి ప్రింగ్ రాజాం లేదండి చూస్తున్నాం కోరుకుంటున్నాం ఎంతైనా నమ్మకం ఏంటి ప్రింగులకి తండ్రి ద్వారా జరుగుతున్న పరిచయం జ్ఞాపకం తీసుకుని తండ్రి చదువుతున్న ప్రతి హృదయాన్ని దేవాతండీ నేను చూస్తున్నా తండ్రి అయ్యా ప్రెంగులకి రాజా మా జీవితాల్లో ద్వారా అంత ఉండేది మీకు సాక్షులుగా నమ్మకం ఏంటంటే రాకేశ్వారేవా మీరు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క నమ్మకం ఏంటంటే ద్వారంలో ఆ యొక్క దేవాభివృద్ధిలో అనేకలకు ప్రతి వారిగా ఉంటానికి హృదయాలను తెరవండి మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా కనీసం వచ్చే నెల నుంచి నాటంటే మేము అటువంటి పరిస్థితి కలిగి ఉంటానికి కృష్ణం గురించి ప్రార్థిస్తున్నాం పరిగణలో దేవా నీ వైపు చూస్తున్నావు తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే నామకు అర్ధ క్రైస్తవుల సమకూర్తిగా నీ వేపు చూస్తున్నావు దేవ వివిధ మాధ్యమాల ద్వారా బోధింపబడుతున్న వాక్యం సత్యభా సత్యవాక్యంగా ఉండడానికి కాను దేవ ఆఖర దినాల్లో సభ్యులను సంఘ సభ్యులను సంఘాలను కంటే మీ కొరకే సిద్ధపరిచేదిగా ఉంటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఏంటంటే చక్రవర్తి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను కంటే మీరు దేవ నమ్మకం ఏంటంటే నారని అది కొన్ని ఆచరించుకుంటున్నాను అంటే ప్రేంగుల గుండరాజానికి కుటుంబంతో సహాయం చేయండి ప్రేంగుల గుండ్రోజానికి ప్రార్థిస్తున్నా కుటుంబాన్ని పాఠశాల మీ చిత్తం మీ యొక్క మీ యొక్క ఏంటో మాకు తెలియదు అయ్యా చూస్తుండగా సహాయం చేయండి ప్రింగుల గుండ్రజా మహిళల గుంటే చెల్లించుకుంటూ దినవంతుడికై కొనాలు చెల్లించుకుంటూ క్రీస్తు వారి పరిశుభ్రంగా వినిపించున్నాం తండ్రి పరిశుభ్రీ పెట్టుకొని ప్రార్థించడం ప్రభు అయిన చేస్తే క్రీస్తు కృపా సమాధానం నడిపి మనకు అందరికి వైరస్ బాధితులకి పచ్చిక బిడ్డకి సదాకాలం తోడైందునిగాక ఆమెన్ ప్రెసిడంగా ప్రెసిడంగా